సోద గొప్పని కొందా ఇష్టమని కూడుకున్న ఇష్టం మీరు మాతో మాట్లాడి దర్శించండి మీకు బాగా సత్యాగ్రహించాలా సిద్ధపరచలాగిన మీరు మాకు సైన్ చేయండి ముఖ్యంగా మా అందరూ ఐక్యంగా ఏక శరీరం చేయండి ఏకాత్వం మీకు తెచ్చిండి నేర్చుకోగా గొప్పను కొనసాగించం కానీ అనేక సిద్ధపరచాలా నిన్న చేయండి గొప్పను కొంద ఇష్టం కానీ ఒక భాగంగా మాట్లాడండి ఇంతకు నశించుకూరూ వాళ్ళ మీకు భాగం ప్రకటించాలా అనేక మీరు గడిపించలాగురు మాకు సైన్ వచ్చేసి వచ్చిన పరిపతి ఆశించిపర్చుకోండి హల్లే పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ హల్లేయా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ అన్ని వేల ఎందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళల ఎందునా నిన్ను పూజించి కీర్తిను ప్రభువా నిన్ను నే కొని ఆడేదన్న హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్న పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ని వాగ్దానమూలాని చీ నెరవేర్చు వాడవు నీవే వాగ్దానమూలాని చీ నెరవేర్చు వాడవు నీవే నమ్మ కమైనా దేవా నన్ను కాపాడవు నీవే నమ్మ కమైనా దేవా నన్ను కాపాడవు నీవే ప్రభు నిన్ను నే కోని కొనియాడేదన్ అేలు పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువా వెలుగొంది తిన్ నా జీవం పుజ్యోతి వినివే ప్రభువాని వెలుగొంది తిన్ నా జీవం పుజ్యోతి వినివే ప్రభువా నిన్ను నే కొని ఆడేదన్ హల్లేలు పాడేదా ప్రభు నిన్ను ఆడేదన్ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ని కష్టములన్నింటినీ ప్రియముగా భరి ఎంతును కష్టములన్నింటినీ ప్రియముగా భరి ఎంతును నీ కొరకే జీవింతును నా జీవంపుదాతవునివే నీ కొరకే జీవింతును నా జీవంపుదాతవునివే ప్రభువా నిన్ను నే కొనియాడేరన్ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేరన్ హల్లేలు పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ అన్ని వేలల ఎందునా నిన్ను పూజించి కీర్తించును అన్ని వేలల ఎందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొని ఆడేదన్ హల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదేలుయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదూయ థ్యాంక్ యూ బ్రదర్ హలే లుయ్యా బ్రదర్ అన్నా స్వరాజ్ అన్న మీకేమన్నా వాక్యం చెప్పాలని ప్రేరేపణ ఉందా అన్నా సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా కనికిరము తండ్రి కృప కలిగిన దేవ జీవము కలిగిన జీవాధిపతి పరలోకమందున్న నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు తండ్రి నా ప్రభవ నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా మమ్మల్ని నువ్వు కాచి కాపాడి తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకొని నాయన యొక్క దినముకు ప్రభ నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని ప్రభ ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభ నిన్ను ఆరాధించే భాగ్యము నీతో గడిపే సమయము తండ్రి నీ స్వరం వినే భాగ్యము ధన్యత ఇచ్చిన మా అందరికీ ఇచ్చిన పరలోకమందున్న నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు తండ్రి నా ప్రభ నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగయుగములు కలుగును గాక తండ్రి ఇదిగో ప్రభా నాయన నీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించబోచుండగా ప్రభా తండ్రి నీ స్వరం వినిపించమని తండ్రిని యొక్క ఆత్మ కుమ్మరింపు మా మధ్య దయచేయమని నీవే ప్రభాని యొక్క స్వరం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేయుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ చూడండి ఇప్పుడు మనము అపోస్తులుడైన పౌలు గురించి చూస్తున్నాము ఈ అపోస్తులుడైన పౌలు దేవుడి పట్ల ఎట్లా ఆయన జీవితము ముందుకెళ్ళింది ఆయన ఒకప్పుడు ఈ అపోస్తులైన పౌలు ఏంటంటే ఒకప్పుడు ఆయన యహోవ భక్తుడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఈ యొక్క అపోస్తులైన పౌలు ధ్యానించేవాడు కానీ మన ప్రభు అనగా మన క్రీస్తు యేసు అంటే మన తండ్రి అయిన ఆయనను ఈయన స్వీకరించలేదు ఎందుకు ఆయన స్వీకరించలేదంటే ఆయన తండ్రి అని అనుకున్నాడు కానీ ఆయననే కుమారుడిగా ఈ లోకంకి అని ఈయన ఏం చేసిండు యేసు ప్రభుని ఆయన స్వీకరించలేదు ఆయన స్వీకరించలేదు ఆయన యేసు ప్రభు అంటే మన తండ్రి ఎంతో మంది దేవుని బిడ్డలను ఈ అపోస్తులుడైన పౌలు ఎంతగానో హింసించిండు ఆయన ఎంత హింసించిండు ఆయన ఎందుకు ఆయన ఆ రీతిగా హింసించిండు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు కానీ ఆయన గుడ్డివాడయ్యిండు అపోస్తులైన పౌలు ఎందుకంటే ఆయన ఆత్మీయ నేత్రాలు ఆ గుడ్డితనం ఉండడం వల్ల ఏసు ప్రభువే ఆయన తండ్రి ఆయన ఆయన నమ్మలేకపోయిండు ఆయన చూడలేకపోయిండు ఎందుకు మన తండ్రి మన ప్రభుని ఆయన ఏం చేసిండే శారీరకంగా చూసిండు ఆయన ఈ లోకంకు ఎందుకు దిగి ఆయన ఎందుకు శిలువలో ఆయన మరణించిండు దేని నిమిత్తం మన భారాలను మన అవమా ఆయన ఎంతగా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిండు మన ఎందుకు ఆయన మరణించిండు ఆయన ఎందుకు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిండు అని ఈయన ఇవన్నీ ఆయనకి తెలియదు ఆయన గుడ్డివాడిగా ఉండి మన ప్రభుకి ఈనమైండు అడ్డుగోడలాగా అయిపోయిండు కానీ ఆయన ఒక పక్క మాత్రము ఆయననే ధ్యానిస్తుండు చూడండి ఒకప్పుడు ఆయననే ధ్యానిస్తుండు కానీ ఆయననే దిగి ప్రభువే ఆయనతో ఉన్నాడనేది మాత్రం ఈయన గ్రహించలేడు గుడ్డివాడైపోయి ఆయన దేవుని బిడ్డల్ని ఎంతగా హింసించిండు ఎంతగా దేవుని బిడ్డల్ని చిత్రహింసలు చేసేండు అపోస్తున్న పౌలు ఆయన జీవితము ఆ రీతిగా పోతుంది ఆయనకి అవిధేయత ఆయనకి ఎందుకంటే ఆయన సత్యం తెలియాలయన అసత్యంలోనే ఉన్నాడు ఆయనకి అడ్డుగోడలాగా ఉంది ఆయన గుడ్డితనము ఆ సత్యాన్ని చూడకుండా అడ్డుగోడ ఆయన అందుకే మన ప్రభువుని ఆయన ఏం చేసేండు నమ్మలేకపోయిండు ఆయననే దేవుడు ఆయననే ఆ పరలోకమును వీడి లోకానికి వచ్చిండు అని ఈ యొక్క అపోస్తుడు పౌడు నమ్మలేకపోయిండు ఆయననే తండ్రి అని స్వీకరించలేకపోయిండు కాబట్టి ఆయన ఎంతో మంది ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎంతగానో హింసించిండు అట్లా ఆయన జీవితము గుడ్డితనంతో నిండిపోయింది అపోస్తుడైన పౌలు జీవితము గుడ్డితనంతో నిండిపోతే అప్పుడు దేవుడు ఆయనతో స్వరం ద్వారా ఆయనని ఆయనతో మాట్లాడినప్పుడు అప్పుడు ఈ అపోస్తులైన పౌలకి ఏమైపోయింది ఆయనకున్న గుడ్డితనము ఆయనకున్న ఆ యొక్క చీకటి పొరలు ఆయనకున్న ఆ యొక్క అసత్యం ఏమైంది అవన్నీ వీడిపోయినాయి చూసిండి ఆయన మన తండ్రి మన ప్రభుని చూడండి అప్పుడు దాకా ఆయన యేసు ప్రభుని నమ్మలే స్వీకరించలే ఈ అపోస్తులైన పౌలు ఆయననే లోకానికి వచ్చిండని కూడా నమ్మలే ఎప్పుడైతే ప్రభు ఆయనకి స్వరం ద్వారా వినిపించి ఆయనను ఆయనకి మాట్లాడిండో అప్పుడు ఆయన కళ్ళకుండా గుడ్డితనం పోయింది కాబట్టి అప్పుడు ఆయన కళ్ళు తేటగా చూడగలిగినాయి మన ప్రభుని ఆయనని తేటగా చూసిండో అప్పుడు నుంచి ఆయన చెప్తాడు ఆయన ప్ర చూస్తే తండ్రి యొక్క కృపయు మన ప్రభు అయిన కృపయు అని ఎందుకు ఆయన సంబోధించిండంటే ఆయన ఒకప్పుడు తండ్రినే స్వీకరించండు గాని మన యేసు ప్రభుని స్వీకరించలేదు కాబట్టి ఆయన లేఖనాలు ఆయన చెప్పినప్పుడల్లా మనకి జ్ఞాపకం చేస్తుంటాడు మన తండ్రి అయిన మన తండ్రి యొక్క కృపయు మన ప్రభు అయిన కృపయు మీకు ఉండును కాక మీకు సదాకాలం ఉండును కాక ఎందుకంటే ఒకప్పుడు ఆయన జీవితం తండ్రినే స్వీకరించండు ప్రభుని కాబట్టి ఈ దినము చాలా మంది తండ్రిని స్వీకరిస్తారు కుమారుని స్వీకరించరు కుమారుని స్వీకరిస్తే పరిశుద్ధాత్మ అని వీళ్ళంతా ఎట్ల అయినరు వాళ్ళంతా క్రీస్తు విరోధులు అయిండ్రు వీళ్ళు క్రీస్తు విరోధులయ్రు కానీ ఒకప్పుడు అబద్ధుడైన పౌలు జీవితం కూడా ఒకప్పుడు అట్లానే ఉండింది కానీ ఎప్పుడైతే ఆ పర్లోక మందు ఉన్న తండ్రి ఆయనతో మాట్లాడిండు ఆయనకున్న నేత్రాలకి ఆయనకున్న గుడ్డితనం నుంచి విడుదల పొందిందో అప్పటి నుంచి ఆయన చెప్తాడు మన తండ్రి యొక్క కృపయు మన ప్రభు అయిన కృప అంత ముందు దాకా ఆయన తండ్రినే అనుకున్నాడు కానీ మన ప్రభు కుమారుణ్ణి ఆయన స్వీకరించలేదు ఆయన మాట్లాడిన దినం తర్వాత నుంచే స్వీకరించిండు అప్పటి నుంచి ఆయన ఎక్కడ చూసినా వినియంతో ఎంతో సాత్వికంతో ఎంతగానో ఆయన ప్రేమించి ఆయన తండ్రి కోసం ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా మన తండ్రికి ఆయన సమర్పించుకొని ఆయన సేవలోకి వెళ్ళిపోయిండు కాబట్టి ఎంతో మంది ఈరోజు ఈ దినాల్లో కూడా వాళ్ళు స్వీకరించలేరు ఎందుకు చూకరించలేరు సత్యానికి వాళ్ళు ఎందుకు అడ్డక వాళ్ళకున్న నేత్రములు చూడనివ్వవు వాళ్ళకున్న నేత్రాలు దేవుణ్ణి చూడనియవు ఎందుకంటే ఆ కళ్ళకి ఆ సత్యము కనపడదు చీకటే కనపడుతుంది గుడ్డివాడికి చీకటే కనపడతది కానీ వెలుతురు కనిపించదు వాడు ఎదురుగున్న మనిషి దేవుడని కూడా వాడు చూడలేడు కాబట్టి మనము కూడా అపోస్తుడైన పౌలు ఏ రీతిగా అయితే తండ్రి విధానంలో లేడు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తుండగాని ఆ ధర్మశాస్త్రంలో అన్నిటినీ తండ్రి ఏం చెప్పిండు నిన్ను వల్లే నీ లేఖనం చెబితే ఆయన నిజంగానే తండ్రిని ఆరాధించేవాడైతే ఆయన బిడ్డల్ని ఎందుకు హింసిస్తాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే తండ్రిని చూసిండో తండ్రి ఆయన ద్వారా మాట్లాడిండో ఆయనకున్న గుడ్డితనం పోయిందో అప్పటి నుంచి ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన సేవ చేసిండో అప్పటి నుంచి ఆయన నేను స్వార్థ ప్రకటించకపోతే శ్రమ అంటాడు నేను ఇంకా సంపూర్ణులుగా అవడానికి దేవుణ్ణిలో ప్రయత్నిస్తానంటే ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఏమి ఆ యొక్క చీకటిలో నుంచి వచ్చిన వాడు కాబట్టి ఆ చీకటితనం వల్ల ఎలాగా మనిషి భ్రష్టుడైపోతాడో గుడ్డి వాడైపోతాడు దూరదృష్టి లేని వాడవుతాడు ఈ అపోస్తుడైన పౌలు తెలుసు ఎందుకంటే ఆ విధానంలో నుంచి బయటకు వాడు కదా కాబట్టి ఆయన నేను నేను సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు నేను ఇంకా సంపూన్నులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నాడు ఎందుకు అంటున్నాడంటే ఒకప్పుడు ఆయన ఆ జీవితంలో నుంచే బయటకు ఇక్కడ చూస్తే గల రాసిన పత్రిక మనం వాక్యంలోకి వెళ్దాము గలతీలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడో వచనం చూస్తే సహోదరులార గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడ వచనము సహోదరులార మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శరీర క్రియలకు ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై దాసులై ఉండు ఇక్కడ సహోదరులారా అని ఆయన చెప్తున్నాడు ఎవరికి గలతీ సంఘానికి ఆయన చెప్తున్నాడు ఈ అపస్తుడైన పవులు ఎందుకు చెప్తున్నాడు మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలవబడితేరి చూడండి మీరు స్వతంత్రులుగా అంటే తండ్రి ఆయన మరణించిండు మన ఆయన అవమానాలను శ్రమలన్నీ సహించి మనకు మరణించి మనలందరినీ ఆయన యాజకులు చేసిండు అంటే మనకందరికీ ఆయన స్వతంత్రం ఇచ్చిండు కాబట్టి స్వతంత్రుగా ఉండుటకే మీరు పిలవబడితే కాబట్టి మీరు యాజకులుగా ఉండడానికే మిమ్మల్ని పిలువబడేండుండు మీరు దేవునిలో స్వతంత్రం అంటే స్వేచ్ఛని ఇచ్చిండు దేవుడు ఒకప్పుడు ఒక యాజకుడే వెళ్ళేవాడు ఆయన దగ్గరికి ఆ గోపురంలోకి మిగతా వాళ్ళంతా బయట ఉండేండు కానీ మన ప్రభు అందరికీ ఆ యొక్క ఏదైతే ఆయన లోపలికి వెళ్ళడానికి అందరికీ ఇచ్చిండు యాజకత్వం అందరూ యాజకులే ఆయన మరణం ద్వారా మనం అందరం యాజకులను చేసిండు మన తండ్రి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించిండు చూడండి అయితే ఒక మాట చెప్తున్నాడు మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడితే అయితే ఒక మాట ఏందంట ఆ మాట ఆ స్వతంత్రము ఏ స్వతంత్రము తండ్రి నీకు ఎందుకు స్వతంత్రం ఇచ్చిండు నిన్ను నిన్ను ఎందుకు యాజకుడు చేసిండు అంటే నువ్వు గ్రహించాలా నిన్న ఎందుకు స్వతంత్రం ఇచ్చిండు నిన్ను ఎందుకు యాజకుడు చేసిండు అంటే నువ్వు ఆయన రాజ్యాన్ని లోకంలో నువ్వేం చేయాలా కట్టాలా ఆయన రాజ్యంలో నువ్వు కట్టాలా ఆయన సేవ చేయాలా నశించిపోతున్న వాళ్ళు రక్షణ లేని వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు దేవుని రాజ్యంలోకి నడిపించాలా నువ్వు దేవుని తట్టు వాళ్ళందరినీ తిప్పాలా అని ఎందుకు ఆ స్వతంత్రం ఎందుకు ఇచ్చిండంటే నువ్వు ఈ రీతిగా నువ్వు ఉండాలా ఈ రీతిగా నువ్వు జీవించాలా ఈ రీతిగా నువ్వు ముందుకు పోవాలా స్వతంత్రమును శరీర క్రియలకు ఇక్కడ ఇంపార్టెంట్ శరీర క్రియలకు హేతువు చేసుకొనక కాబట్టి నీ నీకున్న ఏదైతే శరీర క్రియలు ఉన్నాయో వాటిని హేతువు చేసుకొనకంటే వాటి మీద నువ్వు ఆధారపడక వాటి మీద నువ్వు ఆధారపడక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు అంట ఏముండాలంట ప్రేమ కలిగి మనం ఏం చేయాలంట ఒకరికొకరు అంటే ఒకరికొకరు ఏమై ఉండాలంట దాసులై ఉండాలంట దాసులంటే ఏంది ఒకరికి ఒకరు మనం ప్రేమ పంచుకోవాలా ఒకరి బా ఒకరితో ఒకరు మనం సమాధానంగా ఉండాలా అంటే మనం దాసులమై అంటే మనమంతా ప్రభువుకి దాసులమే కాబట్టి మనమంతా ఆయన కుమారులము కుమార్తెలము ఆయన ఏర్పరిచిన బిడ్డలము కాబట్టి మనమంతా ఏముండాలా ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉండాలా ఒకరి ఒకరు దాసులమై ఉండాలా కాబట్టి చూడండి ఎందుకు దాసులయుండు అని ఎందుకు చెప్పిండంటే బహుశా ఈ సంఘంలో వాళ్ళు ఆ రీతిగా లేరు కాబట్టి ఈ అపస్తులుడైన పౌలు దేవుని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ గలతీ సంఘానికి ఏమని మీరంతా స్వతంత్రంనే దేవుడు మీకు ఇచ్చిండు అందుకే మీరు పిలువబడ్డారు కాబట్టి ఒక మాట మీరు ఎందుకు ఆ స్వతంత్రము దేన్ని ఆధారం చేసుకోవద్దు ఆ స్వతంత్రము శరీర క్రియలతోనూ ఆధారం చేసుకునక ప్రేమ కలిగిన వాడై ఒకనికొకడు ఉండమంటున్నాడు దాసులై ఉండమంటున్నాడు చూడండి పద్నాలుగో వచము ధర్మశాస్త్రం అంతయు నిన్ను నిన్ను నీ పొరుగు ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఈ ధర్మశాస్త్రం అంతా ఆ ఆజ్ఞలు దేవుడు ఏదైతే పాత నిబంధనలో మోస ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా ఏమైందంట ఒక్క మాటలో చూడండి నిన్ను నీ పొరుగు ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమైందంట చూడండి నీ ఇన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వేం చేయవు వాడిని హత్య చేయవు నువ్వు నీను ప్రేమిస్తే నువ్వేం చేస్తావు వాడిది ఏది ను దొంగిలించవు పరాయి స్త్రీ దేన్నైనా నువ్వేమి ఆశపడవు నువ్వు దేన్ని విగ్రహారాధన చేసుకోవు ఎందుకు నువ్వు శ్రేష్టంగా నువ్వు దేవుణ్ణి నమ్మినవు నీకు స్వతంత్రం ఇచ్చిన తండ్రికి నువ్వేమైనావు లోబడినవు ఆయన ప్రేమను నువ్వు చూస్తే అదే ప్రేమ నువ్వేమనుకుంటావు నేను తండ్రి నుంచి ఏదైతే ప్రేమ పొందినాను ఏదైతే శక్తి పొందినాను ఏదైతే ఆయన నుంచి నేను మేలులు పొందినానో అందరూ అలానే పొందాలని నీ ప్రయాసం ఉంటది కాబట్టి నువ్వు ఏ రీతికైతే దేవుణ్ణిలో ఎదిగినవో అందరూ కూడా దేవుణ్ణిలో ఎదగాలని నీకు ప్రేమ ఉంటది కాబట్టి నిన్ను నీ పొరుగు ప్రేమించమంటే నువ్వు ఏ రీతికైతే నీ గురించి నువ్వు ఆలోచిస్తావో నీ పొరుగు కూడా అంతగా ప్రేమించాలా అంటే ధర్మశాస్త్రం అంతా ఈ యొక్క మాటలో ఏమైందంట సంపూర్ణమైందంట ఈ దినం నువ్వు ఉన్నావా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేటట్టు ఈ దినము నీ జీవితం ఆ రీతిగా ఉందా నువ్వు నిజంగానే నీ పక్కన తోటి సేవకుడితో నువ్వు సమాధాన పడుతున్నావా లేదా తోటి ఇరుగు పొరుగు ఎవరితో నువ్వు సమాధాన ఒకవేళ నువ్వు సమాధాన పడిపోతే ధర్మశాస్త్రానికి ఏమైపోయినావు విరోధి అయినావు కాబట్టి ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే నీకేమొస్తుంది పాపం వస్తుంది పాపం వలన ఏమొస్తుందంట మరణం వస్తుందంట చూడండి అంటే మనం ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే మన మరణాన్ని మనమే కొంత తెచ్చుకుంటున్నాం దుష్టుడు ఎందుకు వాడు మనుషుల్లో భేదాలు సృష్టిస్తాడు ద్వేషాలు సృష్టిస్తాడు ఒకడు నేను అపోలో ఒకడు నేను కెపా అంటే దేవుడు ఏం చెప్పిండు అందరినీ సన్మానించమన్నాడు నువ్వు అందరినీ సన్మానిస్తే నీకెందుకు ఎక్కువ తక్కువనే భేదం వస్తుంది ఆతిథ్యం చేయమండవు ఆతిథ్యము చేస్తే నువ్వు నీ సేవకుడితో నీ తోటి నీతో ఉన్నవాడితో నువ్వు ఆతిథ్యం చేసి వాడితో ఉంటే నీకెందుకు భేదం వస్తుంది సహోదరు ప్రేమ నిలువరంగా ఉండమన్నాడు ఒకని భారం ఒకని మొయమన్నాడు ఇవన్నీ నీకు చేస్తే మీకు ఎందుకు ఒకడు ఆపోలో ఒకడు నేను కేపావాడినని ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఆ రీతిగా తీర్మానించుకున్నావంటే నువ్వు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించట్లేదు కాబట్టి దేవుడు ఏం చెప్తుండవు నీ కోసం అపోలో పౌలు సిలువ వేయబడి కెఫా ఎవరు సిలువ ఇవ్వబడి మన ప్రభు సిలువయబడి ఉండరు కాబట్టి మన ప్రభు అయితే అందరితో సమాధాన పడ్డాడా లేదా ఆయన ఆయన్ని అవమాన పెట్టిన వాళ్ళని ఆయనని క్రొంగదీసిన వాళ్ళని ఆయన ఏ పాపము చేయలేదు ఆయన పరిశుద్ధుడు అయినా ఆయన అందరితో సమాధాన పడిందా లేదా నువ్వు ఆయన కుమారుడు అయినప్పుడు ఆత్మను ధరించినప్పుడు నీ జీవితంలో ఎందుకు సమాధానం లేదు నువ్వు ఎందుకు నిన్ను నీ పొరుగు ప్రేమించలేకపోతున్నావు వాడికి ఎందుకు నువ్వు దాసులై ఉండలేకపోతున్నావు వాడి భారాన్ని ఎందుకు నువ్వు మోయలేకపోతున్నావు నువ్వు ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని యొక్క వాక్యం వింటున్నావు ఏం సుఖం దేనికి నీ క్రియలు చొప్పున అక్కడ జీవగ్రంథంలో ఏమవుతుందంట తీర్పు తీర్చబడుతుందంట కాబట్టి నీ క్రియలు సరిగలేకపోతే నువ్వు ఎట్లా తీర్పు తీర్చబడతావు ఎట్లా ఆయన రాజ్యంలో నువ్వు వెళ్ళగలుగుతావు కాబట్టి నువ్వు నీ క్రియలు సరిగలేదు నీకు విశ్వాసం ఉంది నాకు క్రియలు ఎందుకు అది మృతమే అది నిన్ను రక్షింపలేదు ఎందుకు రక్షింపలేదంటే నీ క్రియల చొప్పునే నీకు జీవగ్రంథంలో తండ్రి ఎదుట నీకు తీర్పు తీర్చబడతది ఆయన నీ క్రియల చొప్పునే నీకేమిస్తాడు జీతం ఇవ్వబోతాడు నీ క్రియలు లేకపోతే నువ్వు ఎట్లా నీ క్రియలంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని నువ్వేం చేస్తావు నువ్వు ఏ రీతిగా అయితే దేవుని విధానంలో ఉన్నా నువ్వేం చేస్తావు లేని దగ్గరికి వెళ్ళి సహాయ చేస్తావు తోటి సేవకుడు బాధల్లో ఉంటే పరామర్శిస్తావు నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యం చెప్తావు వాళ్ళందరితో సమాధాన పడతావు నీకు దుఃఖం నువ్వు సంతోషం ఉన్నా నువ్వు పంచుకొని అందరితో ఏం కలిగి నువ్వు ప్రేమ కలిగి ఉంటావు మన ప్రభు ప్రేమ కలిగి లేడా కాబట్టి అదే ప్రేమ నీలో ఉంటుంది నిన్ను నీ పొరుగు నువ్వు ప్రేమిస్తే నీలో ఇవి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చదువుతుండు నీకు స్వతంత్రం ఇచ్చడానికే ఆయన నిన్ను పిలువబడి పిలుచుకున్నాడంట కాబట్టి నువ్వు ఈ దినం శరీర క్రియలతో నువ్వు హేతువు చేసుకుంటే ఎట్ల ఆయన స్వతంత్రాని నువ్వు పొందుకుంటావు ఎట్ల ఆయన రాజ్యంలో నువ్వు ఎట్ల ఎట్లా నువ్వు ఎదుగు ఎదగలుగుతావు దేవునిలో ఎట్లా నువ్వు ఆయన ఆయన భారాన్ని నువ్వు మోస్తావు ఎట్లా ఆయన రాజ్యాన్ని నువ్వు కడతావు కాబట్టి నువ్వు ఈ దినం దేవుడి నీకు జ్ఞాపకం చూడండి పదో వచ్చినము అయితే మీరు ఒకరినికొకడు కరుచుకొని చూడండి అయితే మీరంతా ఒకరిని ఒకడు అంటే ఏంది కాటేయడం కదా సర్పం ఏం చేస్తుంది కరుస్తుందా లేదా దాని యొక్క విషాన్ని ఏం చేస్తుంది మన బాడీలోకి మన శరీరంలోకి ఎక్కువ సైతాను సాతాను ఆ యొక్క ఏదైతే సర్పం ఉందో అది కరిచినప్పుడు ఆ తేలైనా కానీ ఆ యొక్క సర్పం అది కరిచినప్పుడు ఏమవుతుంది దానిలో ఉన్న విషం ఏమైతే ఉంటదో అది మన శరీరంలోకి వెళ్తుంది ఇప్పుడు నువ్వు ఏం కరుస్తున్నావు నీ ద్వేషాన్ని కరుస్తున్నావా నీ కోపాన్ని కరుస్తున్నావా ఏం గరుస్తున్నావు చూడండి ఇక్కడ ఏం చెప్తుంది అయితే మీరు ఒకరినికొకడు కరుచుకొని భక్షించిన ఏడలా చూడండి ఒకరిని ఇంకొకరు ఖరుచుకొని అంటే ఒకడి మీద ఒకడు విషం గక్కడం అనమాట నువ్వు ఇంత అంటే నేను ఇంత నేనంటే నువ్వు ఇంత నువ్వు అట్టంటోడు నేను ఇట్టంటోడు ఇట్లా ఒకరిని ఒకరు కరుచుకొని మీరంతా భక్షించిన ఏడల మీరు ఒకరి ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో అని చూచుకొని ఇట్లా నువ్వు ఉంటే నువ్వు కరుస్తా నువ్వు భక్షిస్తే ఉంటే ఒకని ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూడండి ఇట్లా కరిచే వాళ్ళు ఇట్లా భక్షించే వాళ్ళు ఇట్లా శరీర క్రియలు చేసే వాళ్ళంతా ఏమవుతారంట నశించిపోతారేమో చూచుకొనిడి అంటే జాగ్రత్త పౌలు ఆ గలతీ సంఘానికి ఏం చెప్తుండంటే మీరు ఒకరిని ఒకరు ఖర్చుకుంటూ ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటూ ఆ ఒకరి మీద ఒకరు మీరు నేను అపోలో వాడను నేను కెపా వాడను నేను ఈ వాడను నేను ఆ వాడను నువ్వు ఒక రకమైన బోధ పెట్టుకొని ఇంకొకడు ఒక రకమైన బోధ పెట్టుకొని ఒకడు ఇంకో విధానం పెట్టుకొని ఇంకోటి విధానం పెట్టి సత్యాన్ని అంతా ఏం చేసిండ్రు ఈ రోజంతా దేవుని వాక్యాన్ని కల్పన వాక్యాలు చెప్పుకొని రకరకాల బోధలు ఎత్తి ఒకరిని ఒకరు లేదా ఈ రోజు పాస్టర్లు పాస్టర్లు విమర్శించుకోవట్లేదా తోటి సేవకుడు సేవకుడు విమర్శించుకోవట్లేదా వీళ్ళంతా ఈ రకంగా ఈ రోజు ఈ రోజు ఈ పౌలు చెప్పినట్టు ఈ గలతీ సంఘానికి హెచ్చరించినట్టు మన జీవితాలు లేవా ఆ రీతిగా ఈరోజు ఈ దినము చూడండి మన జీవితాలు లేవా ఈ లోకంలో సంఘాలు లేవా ఎంతమంది సేవకులు లేరు ఇప్పుడు నీ అందరి కోసమే కదా ఆయన సిలువ ఇవ్వబడి మన కోసమే కదా ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆ రాజ్యంలో ఉండడానికి కాబట్టి నువ్వు ఎందుకు చూడండి దుష్టుడు ఏం చేస్తున్నాడు కరుస్తున్నాడు వాడు కరిచే సర్పం ఏం చేస్తుంది కరుస్తది అని ఇక్కడ బొత్తిగా నశించిపోదురేమో అని చూచుకొనిడి అంటే ఇప్పుడైనా పౌలు జ్ఞాపకం చేస్తుండే జాగ్రత్త పడమంటుండు నువ్వు ఈ రీతిగా నువ్వు ఉంటే నువ్వేమైపోతావంట నశించిపోతావంట కింద చూడండి పదార వచనము నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి చూడండి పైన ఏం చెప్పిండు శరీర క్రియలను అంట హేతువు చేసుకోనుక ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతుండు మీరు నశించిపోకుండా ఉండాలంటే మీరు ఎట్లా దాన్ని కాపాడుకోవాలంటే దాన్ని చూచుకోవాలంటే ఏమని చెబుతున్నాడు చూడండి నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొని దేవుడు ఆత్మస్వరీపి మన ప్రభు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వెట్లా ఉంటావంట శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు కూడా ఆత్మానుసారంగా కంటే తండ్రిలాగా నువ్వు పోలి ఉంటావు తండ్రి గుణగణాలు నీలో ఉంటాయి నువ్వు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినావో నువ్వు తండ్రి రాజ్యాన్ని కట్టాలని నువ్వు తీర్మానించుకున్నావో నువ్వు ఆ యొక్క సిలువ నువ్వు కూడా బెంబడించి ముందుకు పోవాలని తీర్మానించుకున్నావో ఆయన కోసం నువ్వు సంపూర్ణంగా నువ్వు స్వీకరించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ఏముంటది ఆత్మ ఉంటది నీలో ఇవి ఉంటది నీలో శరీరం ఉండదు శరీర క్రియలు నీకు చోటు ఉండదు ఆయన పరిశుద్ధుడు నీలో ఉంటే ఎట్లా అక్కడ అపవిత్రత చోటు ఉంటది దేవుని దగ్గర పరిశుద్ధుడి దగ్గర అపవిత్రత ఉంటదా ఒకవేళ నీ జీవితం అపవిత్రతగా ఎందుకు ఉంది అంటే పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలో లేడు కాబట్టి నువ్వు అపవిత్రుడు అయినావు నువ్వు శరీర కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ఏ రీతిగా నడుచుకోవాలా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చను నిరవేర్చరు ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటావో అది ఎట్లా నడుచుకుంటావంటే ఆయన పరిశుద్ధాత్మ పొందుకుంటే తప్ప నువ్వు నడుచుకోవడం నీకు అసాధ్యము నీ శక్తి చాలదు ఎందుకంటే ఈ శరీరము చాలా భయంకరమైనది అది ఎంత కాడికి ఏం చేస్తుందంటే మనల్ని పాపంలోకి ప్రేరేపిస్తా ఉంటుందన్నమాట అది లోక ఆశలు లోకంలో ఉన్న విధానాలన్నిటినీ ఇది ఏం చేస్తుంది దాన్ని ఆశిస్తుంది ఎందుకంటే ఇది ఈ లోకంలో పుట్టినది శరీరమే కదా కానీ ఆత్మ మన ప్రభు ఆత్మ మనలో ఉంటే శరీరం మనకి కనిపించదు ఎందుకంటే ఆయన ఆత్మా దేవుడు ఆయన ఆత్మగానే మనతో ఉన్నాడు కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకునేది అప్పుడు మీరు శరీర ఏంటంట శరీరెచ్చను నెరవేర్చరు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు జీవితాన్ని నువ్వు నడుచుకుంటావో కాబట్టి నువ్వు శరీరెచ్చగా నువ్వు నడుచుకోవు అది అట్లాంటి క్రియలు ఏమంటా నువ్వంట విసర్జించుకుంటావు నువ్వు నెరవేర్చవు చూడండి పదిహేడు వచ్చిన ఏముందంటే శరీరము ఆత్మకును ఇక్కడ రెండు ఉన్నాయి ఏంది ఒకటి శరీరం ఉంది ఇంకోటి ఆత్మకును ఆత్మ శరీరముకు చూడండి శరీరం ఉంది ఆత్మ ఉంది ఆత్మ ఉంది శరీరం ఉంది విరోధముగా ఆపేక్షించును కాబట్టి శరీరానికి ఆత్మకి రెండు ఒకటి అవుతాయి అంటే అవంట అట్లానే ఆత్మ శరీరం ఏమైనా ఒకటవుతాయంటే అవలేవు దీని గుణం దాంది ఆత్మ ఏంది ఆత్మ ఏం చేస్తుంది పైన వెతుకుతుంది పైన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ పైన వెతికితే తండ్రి విధానాలు తండ్రి యొక్క పరలోక రాజ్యము తండ్రి విధానాలన్నీ ఆత్మగా వెళ్ళిన వాడికి కనపడతాయి శరీరకంగా ఈ లోకాన్ని ప్రేమిస్తాడు ఈ లోకాన్ని ప్రేమిస్తే లోకంలో ఏముంటాయి కోపము ద్వేషము కుళ్ళు కుట్ర అసూయ అపవిత్రత జారత్వము కామకత్వము ఇవన్నీ విగ్రహారాధన ఇవన్నీ ఎక్కడున్నాయి శరీరం అంటే శరీరం ఎక్కడ ఉంటది లోకంలో ఉంటది అంటే లోకాన్ని ప్రేమించిన వాడేమో శరీరకంగా జీవిస్తాడు ఆత్మానుసారంగా జీవించేవాడు ఎట్లా జీవిస్తాడు తండ్రిని పోలి జీవిస్తాడు కాబట్టి ఇవి రెండు విరోధంగా ఆపేక్షించను ఒకటానికి ఒకటి పొంతన ఉండదు ఇప్పుడు దీని రోలు దీన్ని దాని రోజులు రెండు ఒకటి అవ్వాలంటే ఎందుకు అవుతుంది చీకటి వెలుగు రెండు ఒకటి ఎట్లా అవ్వదు కాబట్టి ఈరోజు మన జీవితము శరీరకంగా ఉందా ఆత్మగా ఉందా కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇవి ఒకదానికి ఒకటి ఏమంట వ్యతిరేకముగా ఉన్నవి ఆపోజిట్ గా ఉన్నాయి చూడండి శరీరము ఆత్మ ఎట్లా ఉన్నాయి శరీర ఆత్మక్రియలు ఎట్లా ఉన్నాయి ఒకదానికి ఒకటి అంట వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవియూ చేయక నిశ్చయింతురు వాటిని చేయకుందరు ఈ రోజు నువ్వు ఏం నిశ్చయించుకుంటున్నావు నువ్వు శరీరకంగా ఉండాలని నిశ్చయించుకుంటున్నామా ఆత్మగా నిర్ణయించుకుంటున్నామా నువ్వు ఆత్మగా నిర్ణయించుకుంటే నువ్వు ఎట్లా ఉంటావంతా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమిస్తావు ఆత్మగా ఉన్నవాడు ఏం చేస్తాడు ఆయన ఆజ్ఞ అదే ఆయన ధర్మశాస్త్రం అంతా ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం మన పితరులకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఆయన ఏం చేసిండు ఒక్క ఆజ్ఞలో ఏం చేసిండు సంపూర్ణం చేసిండు ఆయన కాబట్టి ను ఆత్మానుసారంగా నడుచుకుంటే ఎట్లా ఉంటావు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తావు శారీరకంగా ను తీర్మానించుకుంటే ఎట్లా ఉంటది నీ తోటి పట్ల విమర్శ చేయడం వాడి పట్ల కోపం పెంచుకోవడం కక్ష పెంచుకోవడం ద్వేషం పెంచుకోవడం ఇవి ఇట్లా ఉంటాయి కాబట్టి ఈరోజు నీ జీవితం దేన్ని నిర్ణయించుకుంటున్నావు నువ్వు ఆత్మానుసారంగా నడిపి నడిపి నువ్వు ఉండాలని తీర్మానించుకుంటున్నావా శారీరకంగా ఉండాలని తీర్మానించుకుంటున్నావా ఇవి రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరు ఏవి చేయు నిశ్చయించరో వాటిని చేయికొందరు చూడండి ఇక్కడ ఏము కింద చూడండి పద్యంలోచనం మీరు ఆత్మచేతను నడిపింపబడిన ఎడలా ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు శరీర కార్యములు చూడండి ఇక్కడ ఉంది శరీరం అంటే ఏంది ఆత్మ అంటే చూడండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా అపవిత్రత కాముకత్వము ఈ మూడు ఆయన ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే దేనికి సాదృశ్యం అంటే వ్యభిచారం చెయ్యొద్దు కాబట్టి ఈ మూడు గుణగణాలు వ్యభిచారానికి సంబంధించినవి జారత్వం ఒకటి అపవిత్రత ఒకటి ఏమంట కాముకత్వము జారత్వం అంటే మాటికి మాటికి నువ్వు యొక్క అపవిత్రతలో పడిపోవడం నీ కళ్ళనే నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడు జారత్వమే నువ్వు ఎప్పుడు మోహపు చూపులే ఉంటాయి నీలో ఎప్పుడు అపవిత్రత ఆత్మే నీలో ఉంటది ఎప్పుడు కామపు కోరికలే కాబట్టి ఇవి ఏమంట శరీర కార్యాలు ఈ మూడు ఉంటాయంట విగ్రహారాధన ఉంటదంట విగ్రహారాధన అంటే ఏంది ఈ రోజు నువ్వు దేన్ని విగ్రహం చేసుకుంటున్నావు నీకున్న ధనాన్ని విగ్రహం చేసుకోవట్లేదా అన్నిలు చేస్తున్నట్టు విగ్రహారాధన వేరే అది విగ్రహారాధనే నువ్వు దేన్ని ఈరోజు దేవునికి దగ్గర కాకుండా దేవునికి విధేయత చూపించకుండా దేవునికి లోపడకుండా దేవుని పట్ల నీతిగా ఉండకుండా యథార్థంగా ఉండకుండా నువ్వు దేన్ని ఈ రోజు విగ్రహార్థం చేసుకుంటున్నావు నీ ధనాన్ని విగ్రహారాధన చేసుకుంటున్నావా లేదా ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు దాన్ని ఈ రోజు నువ్వు విగ్రహారం చేసుకొని దాని మీద నీ ఆశ దాని మీద నీ మనస్సు దాని మీద నువ్వు అన్ని పెట్టుకుంటే నువ్వు తండ్రిని ఎప్పుడు చూడగలుగుతావు విగ్రహారాధన నువ్వు దేన్ని నువ్వు దేన్ని ఈ రోజు ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రిని ప్రేమిస్తున్నావా నీకు దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా నువ్వు దేవునికి ప్రేమించకుండా ఏది ప్రేమించుకున్నా అది మొత్తం నాశనమైపోతుంది ఎందుకంటే ఈ లోకమే ఉండదు తండ్రి తిరిగి వచ్చినప్పుడు ఆయన రాకడా వచ్చినప్పుడు ఈ లోకము లోకములో ఉన్న భూమి ఆకాశములు నక్షత్రములు అన్ని ఏమైపోతాయంట నశించిపోతాయంట అప్పుడు నువ్వు దాన్ని విగ్రహారాధన చేసుకొని ఏమి ప్రయాసం నీకు నువ్వు ఏదైతే చేసుకున్నావో దాన్ని పోగొట్టుకుంటుంటివి నువ్వు పో నువ్వు కూడా నాశనం ఏమి నీకు దానివల్ల నీకు ఏమి ఆ భారం నీకు ఏమి లాభం కాబట్టి నువ్వేమంటే ఇక్కడ విగ్రహారాధన అభిచారము ద్వేషము సహోదరుల పట్ల ద్వేషం ఉంటుంది సహోదరుల పట్ల కలహాలు ఉంటాయి సహోదరుల పట్ల మత్సరములు ఉంటాయి క్రోధములుంటాయి కక్షలు ఉంటాయి భేదాలు ఉంటాయి అంట విమతములు రకరకాల మతాలు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి చూడండి ద్వేషం ఉంటదంట కలహాలు ఉంటాయంట అసూయ అసూయ ఎందుకు వస్తుంది వాడిని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతే నీకు అసూయ వస్తుంది నీకు ద్వేషం ఎట్లా వస్తుంది వాడిని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతే నీలో ద్వేషం వస్తుంది నీకు కలహాలు ఎందుకు నువ్వు వాడిని ప్రేమించలేకపోతేనే నీలో ద్వేషం వస్తుంది నీ తోటి సేవకుడు నీతో తోటి సేవకుడే నీతో నీతోనే ఉన్నవాడు నువ్వేం చేస్తావు ఎప్పుడు ఈ లోకంలో మొన్న మనం చూసినం కదా యాగోపు రాసిన పత్రికలో ఆయన సమాజ మందిలో బంగారం వస్త్రం ధరించుకున్న వచ్చిండు దరిద్రుడు వచ్చిండు వీళ్ళు చేస్తున్నారు బంగారం వస్త్రము ధరించుకున్న వాడికి ఏమో మంచిగా సన్మానించి వాడికి మంచి ఉన్నత స్థలం ఇచ్చాడు ఆ దరిద్రుడికి ఏం చెప్పిండ్రు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పిండ్రు ఈ రోజు దేవుని బిడ్డలు లేరా పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద పాస్టర్లు అయితే పెద్ద పెద్ద పాస్టకులు అయితే చిన్న పాస్టర్లు వస్తే ఇప్పుడు సన్మానించడం అంటే ఎవరిని సన్మానించమో అందరినీ నువ్వు అందరి సేవకులు దేవుణ్ణి ఇప్పుడు అందరం ఎందుకు ఉన్నాం ఆయన ఏర్పరచబడిన వాళ్ళమే కదా నువ్వు కాబట్టి నీకు కొన్ని ఇచ్చిండు ఇంకొకటి ఆయన ఒక తప్పిపోయిన గొర్రనే ఎందుకు వెతక వెళ్ళిండు ఆయన నీకు ఒక ఉంది కొంతమందికి పది గొర్రెలు ఉన్నాయి కొంతమందికి వంద గొర్రెలు ఉన్నాయి వంద మందికి లక్ష గొర్రెలు ఉన్నాయి కోటి గొర్రెలు ఉన్నాయి కావచ్చు ఆయన ఇచ్చిన భారం ఒక గొర్రెకి ఇచ్చినవాడు వాడంత మాత్రం వాడు తక్కువవాడా వాడు తక్కువ ఈరోజు ఒక మీటింగ్లు పెట్టినా ప్రేయర్ మీటింగ్లు పెట్టినా అందరికి ఇన్విటేషన్ ఇస్తారు పాస్టర్లందరికీ మంచిదే ఆహ్వానం మంచిదే వచ్చి కొంతమందినేమో కింద కూర్చోబెట్టి కొంతమందిని స్టేజ్ లెక్కించి ఆ కొంతమంది ఏదో భజన వాళ్ళు ఎట్లా నీతిమంతులైండు వాడు ఎట్లా దరిద్రుడు అయిండు కింద కూర్చున్నాడు ఎట్లా దరిద్రుడు అయిండు వాడు ఎట్లా ధనవంతుడు అయిండు పాస్టర్ అంటే నువ్వేం చూసినావు వాడికి ఉన్న పలుకుబడి చూస్తున్నావు నువ్వు ఈ లోకంలో అతను సేవకుడు ఏంది ఆయన స్థంఘం ఏంది నువ్వు అవి చూస్తున్నావు దానిని బట్టి నువ్వేం చేసి డిసైడ్ అయిపోయి వాడు గొప్పవాడని నువ్వు ఇచ్చినావు ఈ పది మంది సేవకులను పెట్టుకున్నా ఏం చేసి నువ్వు పక్కన పెడుతుంటే ఆ ఈ రోజు ఎవడు మీద ధనవంతుడు అధికారం చెల్లియట్లేదా కఠినంగా నువ్వు ఎవరిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు దేవుని బిడ్డలందరూ ధనవంతున్నే కదా లోకంలో ఉన్న పొలిటీషియన్స్కి అందరికీ ధనవంతులకి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినావు ఏనాడన్నా దరిద్రులకి వాళ్ళు ఇవాళ ఏమైంది వాళ్ళు ఈ రోజు ఆ ధనవంతులే నీ మీద కఠినంగా తీర్పు తెచ్చు చేయట్లేదా హాస్పిటల్ ధనవంతులే కదా హాస్పిటల్ నడిపించేది మెడిసిన్ తయారు చేసేవాళ్ళు ఏమన్నా పేదవాళ్ళ ఇప్పుడు ఈ లోకంలో ప్రతిదీ ఎవరి చేతుల్లో ధనవంతులు వాళ్ళు ఎంత కఠినంగా తయారయ్యి ఈ రోజు నేను వాళ్ళకి ఆ రీతిగా నువ్వే తీర్మానిచ్చి చేసినావు కాబట్టి మనము ఎప్పుడు ఉండొద్దు మనం దరిద్రులు వాళ్ళైనా ధనవంతులైనా మన ప్రేమ అందరి ఒక్కలాగానే ఉండాలా నువ్వు ఐడెంటిటీ ఎట్లా చేసి నువ్వు బేస్ చేస్తావు ఆయన ముంల తీగల మీద ఆయన వర్షాన్ని కుమరిస్తాడు మంచినేల మీద వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు ఆయన నమ్మిన బిడ్డవి నువ్వెందుకు ఎట్లా కాబట్టి నువ్వు కూడా ముండ్ల తింపాడు ఎవడైనా కానీ వాడి ఎంత వాడైనా వాడి ఎంత పాపైనా వాళ్ళు ఎవరైనా కానీ నువ్వేం చేయాలా అందరికీ తండ్రి ప్రేమ నువ్వు మన తండ్రి చూపించండు అయన కొంతమంది కోసం వచ్చి శిలువ వేయాల అందరి కోసం ఆయన రక్షణలకు రావాలని అందరూ ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన సిలువ ఆయన మన కోసం భారం వేయించినప్పుడు నువ్వు కూడా అందరి కోసమే ప్రయాస కాబట్టి నీలో ఏముండొద్దు భేదాలు ఉండొద్దు నీలో కోపం ఉండొద్దు నీకు అసూయ ఉండొద్దు ద్వేషం ఉండొద్దు ఇవి నీకు ఉంటే నువ్వు శరీరకంగానే ఉన్నట్టు కాబట్టి నువ్వు శరీరకంగా ఉంటే నువ్వు తండ్రి రాజ్యంలో నువ్వు నెరవేర్చలేవు ఆత్మ వలను ఉంటే నువ్వు ఏమవుతావంట అందరినీ ప్రేమిస్తావు చూడండి ఇరవై ఒకట వచనం భేదములు విముతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఎవరంట వీళ్ళు ఎవరైతే ఈ గుణగాలాలు కలిగి ఉంటారో ఈ శారీరక క్రియలు ఇవే కోపము ద్వేషము కలహము మత్సమలు మత్సములు విగ్రహారధన జారత్ ఇవి ఎవరైతే అల్లరితో కూడిన ఆటపాట్లు కలిగి ఉంటారో వీళ్ళంతా ఎవరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరని వీళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఆయన రాజ్యాన్ని గట్టలేరు మీతో స్పష్టంగా చెప్తున్నాను ఇంకా అందులో ఎలాంటి అనుమానం లేదన్నట్టు ఇంకా అనుమానించట్లేదు ఇట్టి కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళైతే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనారని అంటే వాళ్ళకి పరలోక రాజ్యంలో స్థానం లేదు వాళ్ళకి పరలోక రాజ్యంలో స్థానం లేదు వీళ్ళకి నేనైతే స్పష్టంగా చెప్తున్నానని ఈ యొక్క పౌలు చెప్తుండ గలతీకి సంఘానికి కాబట్టి మనము కూడా ఈ రీతిగా ఈ శరీర క్రియలను మనం కలిగి ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు ఈ క్రియలు నీకుంటే ఆ జీవగ్రంథంలో నీ పేరు ఆయన తీర్పు తీరిస్తే నీకు ఏమని తీర్పు తీరుస్తాడు కాబట్టి ఈ క్రియలను నువ్వు విడిచిపెట్టు ఇవి నువ్వు ఇంకా విడిచిపెట్టకపోతే నువ్వు ఇంకా వీటిని సరిచేసుకోకుండా నువ్వు ఇంకా నీ జీవితంలో వీటికి నువ్వు చోటు ఇచ్చినావంటే దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేవు ఒకవేళ నువ్వు దేవునిలో ఉన్నావని నువ్వు చెప్పుకున్నా ఒక అబద్ధికుడివి నీలో అబద్ధమే ఉంటది నీలో సత్యం ఉండదు నువ్వేమంటా ఒక ఏమంట వేషధారులాగా ఉంటావు నీ జీవితం వేషధారకుడివే కదా నువ్వు నీలో ఈ గుణగాణాలు ఉంటే నువ్వు దేవుని బిడ్డవే ఎట్లా అవుతావు దేవుని బిడ్డలకు ఇవి ఉండవు దేవుని బిడ్డలకు ఏముంటాయో కింద చూడండి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఇరవై రెండో అయితే ఆత్మ ఫలం ఏమనగా చెప్పింది కదా శరీర క్రియలు ఆత్మ రెండు వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు శరీరం చూసినము ఆత్మ ఫలంలు ఏమనగంట ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు దీనికి ఏమో ఒక రెగ్యులేషన్ ఏం లేదు ఇవి ఎవడైతే కలిగి వాడికి ఇంకెట్లాంటి ఏమంటాడంట ఆజ్ఞాంట్లే ఏం లేవు ఏముండాలంట ప్రేమ ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలోనే ప్రేమ లేకపోతే నువ్వు ఎట్లా వాడితో సమాధాన పడతావు ఇప్పుడు నీలో ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు సంతోషపడతావు నీ సహోదరుడు పట్ల నీకు ప్రేమ ఉంటే వాడు ఒకవేళ నీ శత్రువే కావచ్చు నీ మీద విమర్శ చేసిన వాడే నిన్ను నీ హృదయాన్ని వాడు ఎంతగానో బాధపరిచిన వాడే కావచ్చు కానీ నువ్వు ఆత్మఫలంలో మన తండ్రి ఆయన భరించలేదా సెలువలో ఆయన పాపుల కోసం రాలేదా కాబట్టి ఆయన ప్రేమ చూపించలేదా కాబట్టి నీలో ప్రేమ ఉంటే ఒకవేళ వాడు నీ శత్రువైనా నీ మీద నీ హృదయాన్ని గాయపరిచిన వాడైనా నిన్ను విమర్శించిన వాడైనా వాడు ఏమైనా కానీ నీకు ఏమైనా కీడుతల పెట్టని నిన్ను ఎంతగానో దూషించని నిన్ను వాడు ఎంతగా విమర్శ నిన్ను విలువ అంటే నిన్నేమంటానంట నిన్ను నిషేధించని వాడు అయినా నువ్వేం కలిగి ఉంటావంట ప్రేమ కలిగి ఉంటే నువ్వేం చేస్తావు సంతోషంతో ఉంటావు వాడితోటి సమాధాన పడతావు ఇంకోటి ఏంటంట సమాధానం ఉంటుందంట నీకు నీలో ప్రేమ ఉంటే సరే పోనీలే వాడు ఏదో తెలియక తప్పు చేసిండు సరే వాడికి తెలియదు దేవుని విధానాలు నాకు అన్ని తెలుసు దేవుణంలో మనం ఉన్నాము వాడు ఇంకా దేవుణంలో ఇప్పుడిప్పుడే వస్తున్నాడు సరిగా లేడేమో వాడి జీవితం సరిగా లేదేమో పోని మనం క్షమిద్దాం ఏం చేయాలి అప్పుడు వాడితో మనం వెళ్ళి సమాధానపడి నువ్వు వెళితే అప్పుడు వాడు ఏమవుతాడో తెలుసా నన్ను ఇంతగా ద్వేషించినా నేను వాడిని ఎంతగా విమర్శ చేసినాను వాడి మీద ఎన్ని నిందలేసినాను వాడిని ఎంతగానో నేను చేసినా అయినా వాడు ఎన్ని భరించకుండా వచ్చి నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే వాడికి బుద్ధి కలగదా చెప్పండి నువ్వు ఈ రీజు ఈ తీర్మానం ఇప్పుడన్నా చేసుకున్నావు మన జీవితంలో ఇప్పుడు వాడు బుద్ధి లేనోడయ్యి నేను విమర్శించండు నువ్వేం చేస్తున్నావు వాడిని బుద్ధి లేనోడని చెప్పి వాడిని పూర్తిగా వాడి జీవితాంతం నువ్వు వాడిని నిషేధిస్తే అంటే వాడిని దూరం పెట్టేస్తే ఎట్లా చెప్పు నువ్వు వెళ్ళి సమాధాన పడితే నువ్వు వెళ్ళి సంతోషంగా ఉంటే వాడు మారడా వాడి హృదయం కరగదా చూడు నేను ఇంతగా చేసిన ఈడు అయినా వచ్చింది నేను కష్టాల్లో ఉన్నప్పుడు లేదా నేను బాధల్లో ఉన్నప్పుడు నేను శ్రమల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు నా దగ్గరికి రాలేదు కానీ నేను ఎవరినైతే దూరం పెట్టినాడో వాడు వచ్చి నాకు ఇంతగా ఆదరణ ఇస్తుడు నన్ను ఎంతగా ధైర్యపరుస్తుండు నాకు ఇంత బలాన్ని ఇస్తుండు అని వాడు నిన్ను వెంటాడ్డా చూడండి నువ్వు ఎప్పుడన్నా ఆ రీతిగా మనం చేస్తున్నామా వెళ్ళి ద్వేషించిన వాడిని ద్వేషిస్తేనే దూరం పెడుతున్నాము సమాధాన పడట్లేదు వాడితో ప్రేమ చూపిపోతే వాడు అట్లానే ఉంటాడు నువ్వు ఇట్లానే ఉంటావు వాడు బాడు దేవుడి రాజ్యానికి నువ్వు బావు నువ్వు దేవుని నామంలో రక్షణ పొందేం దేవుని నామంలో నువ్వు వాక్యాన్ని ప్రకటించేం ఆయన కృపావరాలు పొందుకొని ఆయన ఆత్మ పొందుకొని ఎందుకు సుఖం చెప్పు నువ్వే రాజ్యంలోకి వెళ్ళలేకపోతుంటవే వాడికి అసలు ఏమీ తెలియదు వాడికి సత్యమే తెలియదు వాడికి విదానాలే తెలియదు వాడు అట్లానే పోయి దేవుడి రాజ్యం ఇద్దరు పోతున్నారు కదా కాబట్టి ఇద్దరిలో దేవుడు నమ్ముకున్నాడు నశించిపోతున్నాడు దేవుడి నామమే తెలియనాడు నశించిపోతుంటాడే చూడండి ఇంకా ఆయన ఎవరి ఆ సిలువుల భారాన్ని మోసిండు ప్రభు ఇంకా దేనికి ఆయన ఈ లోకానికి వచ్చి ఎందుకు మన పాపముల నిమిత్తం ఆయన ఎందుకు శ్రమలు అనుభవించిండు ఎందుకు ఆయన రక్తాన్ని చెందించండు ఎందుకు ఆయన అంతగా చిత్రహింసలు గురైండు దేనికి నువ్వు నేను మనమంతా ఆయన నామంలో రక్షణ పొంది మనమంతా ఆయన రాజ్యాన్ని గట్టి పరలోక రాజ్యంలో మనం ఉండాలనే కదా ఆయన మన కానీ నువ్వు మనం ఈ రీతిగా తీర్మానించుకుంటే ఆయన ప్రయాసానికి ఏమి లాభం ఉంటుంది దేనికి తండ్రి మన పట్ల చేసిన యొక్క దానికి త్యాగానికి ఆ మన అర్థం ఉంటదా మన ప్రభు మన తండ్రి త్యాగానికి ఏం అర్థం ఉంటది మనం అలా చేయొద్దు ఒకప్పుడు చేసినాం మనమంతా ఒకప్పుడు పాపంలో ఉన్న వాళ్ళమే ఇలాంటి గుణగాణాలు కలిగి ఉన్న మన జీవితం అయిపోయింది ఈ అంత్య దేవుడు నేను వాళ్ళు శరీరమైన క్రియలకి ఏతూ చేసుకొని జీవిస్తాడు ఈ దినను ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించినారు ఇస్తే ప్రభావానికి వన్నాలిసా ప్రతి దశలో జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా శరీరమైన క్రియలు మాలో ఉండడానికి వీడియో తీసుకు ఒకవేళ మాలో అలాంటి ఉంటే ప్రవాటి వాటి నుంచి మాకు ప్రజలు ఓ ప్రభా కానీ ఇస్తే మీకు పరిశుద్ధతో మేము కలిగి మేము ఆయన ప్రతి దశలో పరిశుద్ధంగా జీవించాలా సమస్త ప్రవర్తనని మేము పరిశుద్ధంగా ఆ ప్రతి దాన్ని మేము పరీక్షించి ప్రభావ మేలైందని నా దేవ నా ప్రభానికి వర్ణాలిసయ్యా గొప్ప దేవ ఆత్మసారమైన పంట మేము కొయ్యాలిస్తే ఈ లోకమంతా ప్రభావ శరీరంగా ఉంటుండేగా ప్రభావ కానీ మేము ఆత్మీయమైన పంట మీకు కొయ్యాలా ఒక మా పంటను తీసుకొని మీ సన్నిధికి తీసుకొని రావాలా ప్రభావ అలాంటి ఆత్మీయమైన పంట మీకు అలాంటి కోత మేము కొయ్యాలిసే అలాంటి బిడలుగా మీరు మమ్మల్ని తయారుజీవన ప్రాదిష్టమైన గొప్ప దైవానికి వందలిసేయ్యా మీరు ఆకలి తొడుగుంది బహు సమీపం ఉంటుందిగా ప్రభావ నా కానీ మీరు సిద్ధపడాలి అనేకులు మీరు ఈ లోకంలో ఇంకా ఎంతోమంది నశించిపోతున్నారు ఎంతోమంది ప్రభావ మీ గ్రహించక ఎంతోమంది ప్రభావా అబద్ధాన్ని ఆశ్రయించే ప్రభావ ఈ లోకాధితమైన జీవితంలో జీవిస్తుండగా ప్రభావ ఆ గొప్ప జనం పట్ల మీ కనికరి మీ కృపజీపించండి ప్రావ వాళ్ళందరూ ప్రభా సత్యాన్ని గ్రహించి మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా తయారు చేయమని ఆధిష్టమైన నా దేవ అన్నిటి అంతమంది సమీపం చేసే ప్రవా మీరు బహు తొలగింది ప్రభావ భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటుంది కదా ప్రభావ ఈ శ్రమల నుంచి ప్రభావ మేము విజయం పొందాలా ప్రభావ ఎందుకంటే ఆ శ్రమలో మీరు విజయం పొందినారు ఆ విజయాన్ని మీరు మాకు మాకు అప్పగెత్తున్నారు ప్రభావ సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నారు అధికారం మీరు మాకు ఇచ్చినారు అది మీ మహిమార్థమై మేము వాడుకోవాలా ఇందు మహిమ పరచాలా ప్రభావ అనేకులు మీకు ఎంత మీద నీతి సత్యాన్ని మేము అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రభావ ప్రేమతో ధైర్యంగా మేము ప్రకటించాలా సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రభావ మీ వాక్యాన్ని మేము ఉపదేశించాలా అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగురించి మనకు గొప్ప దేవ వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరిచని ప్రభావ ఆ కలవరి సిల్లనైనా మీరు పొందిన గాయల స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడకు సంపూణ స్వస్థతను ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిశుధన నామ హాల్దిగా మీరే స్వస్థ పచ్చండి మహమనందండి వాళ్ళ జీవితాలు మీరు సమర్థించుకోలేదన ప్రతి ఒక్క బిడ మీద ఆకర్షించుకోండి ప్రభావ మీ కృపా మీకు కనిగిరమ బిడలు మరొక అవకాశం అనుగరించండి ఒక ప్రభావ చివరి దగ్గర ఉంటుంది కదా హాస్పిటల్స్ లో ప్రభావ డాక్టర్స్ నర్స్ కూడా ప్రభాలకు సువార్థ ప్రకటించాల ప్రభావ దాన్ని ఇస్తే ప్రభు ఫోన్ ద్వారా కూడా ప్రభావలకు సువార్థ ప్రకటించబడాల ప్రభావ ఆ జీవిత ఆ జీవితాలు ప్రభావ మీకు సమర్పించుకోలేనా మీరు ఆకర్షించుకోలేక ఉపాధి ఒక ఆత్మగా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ఇస్తే ప్రభావ ఈ ప్రభు అయినా ఇస్తూ ప్రభావ రీతి ఉంటుండగా చూపించి వాళ్ళందరినీ రక్షించుకొని ప్రభావ మీకు వన్నాలు సేవ రక్షణ శువార్థ అందాలా ఎన్నో మారుమూల గ్రామాలు ప్రాంతాలు సువార్త లేదు ప్రభావ అలాంటి ప్రాంతాలు వెళ్ళి ప్రభావం మీకు సువార్థని నైన్ మమ్మల్ని హేతువాడికి ప్రతి ఒక్కరికి సాత్వికంతో దీవిన మనసులను మేము సమాధానం చెప్పాలా జవాబు ఇవ్వాలేస్తే ప్రభావా ప్రభావ మీరు ఈ లోకంలో వచ్చినప్పుడు ప్రభావ శాస్త్రులు పరిశీలన ఏ రీతిగా మీరు సంబోధించారు వాళ్ళు ప్రతి ప్రశ్నకు మీరు ఏ రీతిగా జవాబిచ్చారు ప్రభావ రితికి మేము ఇవ్వాల ప్రభా ప్రేమతో సాత్వికంతో ప్రభావ అలాంటి ఆత్మకు అనుగరించడం ఆత్మీయమైన నడిపించండి గొప్ప దేవాన్నిటిని మేము తాళాలని మేము భరించాలా ప్రభావ ఓపిక సహనం కలిగి మేము దీర్ఘశాంతం కలిగి మీ స్వార్త ప్రకటించాలా పౌలు ఆ రీతిలో చూసినా కాబట్టి ప్రభావ ఎన్నో విశేషమైన అద్భుతాలు జరిగినాయి ఎంతో ప్రాంతాల్లో ఎంతోమంది ప్రభు ని చెంతగా నడిపించగలిగినారు ప్రభు ఆ రీతిగా ఒకరు ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళలాగా తయారైపోయిన ప్రభావ వాళ్ళగిన ప్రవ జీవించే ప్రభావాలు చెంతగా నడిపించిన ప్రభావ అది బహు కష్టకరమైంది కానీ ప్రభు అన్నింటిని ప్రభావ ఓచుకోవాలన్నిటిని తాళాల ప్రభావ అది మీరిచ్చిన కృపా ఇస్తూ ప్రభా ఆ రీతిగా మేము కూడా ఉండాలి సహాయపడండి అనేకులు మీ చెంతగా నడిపించాలా ప్రభావ నాకు ఇలాంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయండి కేవీ పం గ్రూప్లో ఉన్న ప్రతి ప్రదర్శన చూస్తే మీరు ఆశీర్వదించండి నూతనంగా మీరు అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షన్లు పెట్టుకునే ఇలా కుటుంబాలను పిల్లలు వాళ్ళ ఉద్యోగ స్థలం అన్నింటిలో మీరు తోడుండండి ప్రభావలు అది మంచి ఆర్కలు దండి జాబ్స్ లో రాకపోక తోడుండండి మీ కృప మీ కనికరితో నింపి బలపరచండి వైరస్ బారిని పడుకునే యాక్సిడెండ్ నుంచి పడకుండా మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకోండి రాని దినాలు బహు భయంకరంగా తెగులు రాబోతున్నగా ఉప్రవణతండి వారు అన్నిటి విషయంలో ప్రభావిజయం మేము పొందాలా ముందుకు సాగిపోవాలి ఇసు ప్రభావ మీకు వరకు రోషం కలిగి పౌరుషం కలిగి మీరు జీవించే బిడ్డగా తయారు చేయండి ఓ ప్రభాతాన్ని ఇసు ప్రభావ దృష్టిలోకి వ్యతిరేకంగా నా పక్షం ఎవరు నిలబడతారు ప్రభావ ఆయన ఇసు ప్రభావ మేము నిలబడతాం ప్రభానతాన్ని అబద్ధ బోధ ప్రభావ మనుషులు అబద్ధ బోధలు పడి ప్రభావ ప్రశ్నలు వేస్తే ప్రభావ సాధ్యమైతే ప్రభావ క్రైస్తవ మాస్టర్స్ కూడా ప్రభలు పడిపోతున్నారు ప్రభావ వాళ్ళు వేసే ప్రశ్నలు సమాధించగా షేక్ అయిపోతున్నారు కానీ మేము ఆ రీతి ఉండకుండా ప్రభావ నేను మేము సత్యం ప్రభావ సంపూర్ణంగా ధైర్యంగా మేము చెప్పాలా ప్రభావ ప్రేమతో వాళ్ళు మేము చెప్పి మీ చెంత నడిపించాలా మేము చెప్పే ప్రతి మీ ప్రేమ మీ ప్రేమ చూపిస్తేనే ప్రభావ మీ ప్రేమను ఆకర్షించుకుంటారు ప్రభావ అలాంటి అలాంటి ఉపదేశం మేము అనేకులు మేము ఇవ్వాలేస్తే ప్రభావా అది మీ వల్లే సాధ్యమైన మీరు అలాంటి శక్తిని మాకు జ్ఞానం వివేకం మనసు మీ యొక్క మనసు మాకు అందరికీ రొప్పదివ చంద్రశేఖర ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆరిగా ఇచ్చేయండి అన్న ద్వారా ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయపరుస్తున్నారు నీకు వందాలు ఇస్తే ప్రభావ ద్వారా ప్రభావిం మీరు మాకు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు మీరు అందరితో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వన్నాాలు ఇస్తే నీకే కృతజ్ఞతల ప్రభావ అంతే దినంలో ప్రభా నాకని అనేకమైన విషయాలు ప్రభ మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రకటన ద్వారా ప్రభావ దాన్ని ఒక ముద్రలు ఇప్పబడుతున్నాయి ప్రభావ నేను ఇసు ప్రక మేము జాగ్రత్తగా అర్థం చేసుకుని మనుషులు ప్రకటించాలా ఈ లోకంలో అంటే బోధే లేదు ప్రభా ప్రకటనగా ఎంతో మంది ధ్యానించి సగంలో మధ్యలో ఉల్లిపెట్టేస్తున్నారు ప్రభావ కానీ మీరు మాకు ఆ కృప ఇచ్చినారు వాటిని సంపూర్ణంగా ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రమించినారు ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ఇది మీ వల్లే కలిగింది ప్రభా నీకు వందలు ఇస్తాయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ప్రతి దశలో మేము జీవించాలి ఈ లోకంలో ఇది మోసకరమైన జీవితం మోసకరమైన లోకం ప్రభ ను ప్రభా అలాంటి మోసంలో అలాంటి జీవితంలో మేము పడకుండా ప్రతి క్షణం ప్రభా దుష్టుడు ప్రభావ వాడు ఎంతో భయంకరంగా మనుషులు మోసగిస్తుండో ప్రభా అది చూస్తేనే ఎంతో ఆశ్చర్యకరం ఉంది ప్రభా బహు వింతకరం ఉంది ప్రభా ఆ కుయుక్తులు వాడు పడేస్తుండో మనుషులైనా కానీ వాడు గ్రహించలే స్థితులు ఉండగా ప్రభావ మోసపోకుండా మీరు సహాయపడండి మీరు చెప్తున్నారు ప్రభావ అనేకులు నా పేరిట వస్తారు మిమ్మల్ని మోసగిస్తున్నారు ప్రభావ కానీ సాధ్యమైతే ఏర్పరచబోయన సైతం మోసగిస్తున్నారు అలాంటి కాలంలో మేము ఉంటుండేగా మేము ఎక్కడ మేము మోసపోకుండా ప్రభావ ప్రతి దశలో మీ ఆత్మల మీ వాక్యంలో దీవారాత్తులు మీ ధర్మశాస్త్రాల మీద జీవించాల జీవించాల అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఓ ప్రవణతని మీకు వన్నాలు ఇస్తే ప్రభావ మంచి ఆరోగ్యం దండి అన్నను ఇంకా మీరు నూతనంగా ఇంకా బలంగా అభిషేకించి ఇంకా వాడుకోని ప్రభావ మీ సముచితమైన జ్ఞానం ఇంకా నింపని ప్రభావ అన్న కుటుంబం అగ్ని కంచి మీ దూతలు కాపులు అనుగ్రహించండి ఓ ప్రవసిస్తారు మీరు మంచి ఆరోగ్యం దండి ఇంకా ప్రవాత్మలోకి నడిపించే నూతన అభిషేక్ మీరు గొప్ప శాసనం పెట్టుకునే ప్రభు ఇద్దరు పిల్లల చూసి మీ అగ్ని కంచేసి మీ కంచేని ప్రభావ ఓ ప్రవణతని వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి మీరు కాపాడాలని కుటుంబాన్ని మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకోండి అన్న అన్నదమ్ములు ప్రభావాల కుటుంబాల బంధువులు అందరూ మీరు రక్షించుకోండి అందరూ నడిపించండి ప్రభావిత గ్రహించి ఓ ప్రభ మీరు ఆకుడు సిద్ధపడాలా అనేకుని సిద్ధపరచాలా అలాంటి బిడ్డలుగా తయారజీవన్ ప్రధిష్టమైన గొప్ప దేవ ఇసు ప్రవణ తండ్రి ప్రతి ప్రార్థనలకు మీరు మాకు ప్రతి సమస్యల ప్రతి కష్టాల ప్రతి దాంట్లో మాకు విజయం ఇస్తున్నారు ప్రభావ ప్రతి శోధ మాకు విజయం ఇస్తున్నారు ప్రభావ నీకు వర్ణాలు ఓ ప్రవణ తండ్రి ఇంకా ఆత్మీయుల సంపూర్ణంగా ప్రభావ ఇంకా సత్యంలోకి పోవాలా అనేక విషయాలు మేము తెలుసుకోవాలా గ్రహించాలా ఉపాస ప్రార్థనలతో మేము తెలుసుకోవాలా ప్రభావ అనేకులు మేము అండ్ బిడలుగా మమ్మల్ని అందరూ తయారు చేసి ఇదనం ప్రభావ మీరు వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ నీకు వర్ణాలు ఇస్తే ప్రభావ మా హృదయంలో భద్రపరుచుకోవాలా ప్రతి వాక్యమే జమ చేసుకోవాలా బాస్కీ ఫోన్ ఓ ప్రవతి మా హృదయాలు మీకు కట్టుకోవాలా మా హృదయంలో నింపుకోవాలా ప్రభావ నా దేవ ఈసు ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా ప్రతిదీ మేము పరీక్షించాలా ఓ ప్రభ మే మీ పోయే మార్గంలో కానీ పని బాట్లో కానీ మీకు మైమకారం ఉందా మేము పరీక్షించుకోవాలా గొప్ప దేవ ఈసు ప్రభని మీరే సహాయకులు నడిపించండి మీ దైవికమైన జ్ఞానం నింపి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరి పెట్టుకొని మీరు ఆ కొరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధం తండ్రి ఆమె పరిష్కృతుల వరకు దేవా ఏసాయా మీకు వందనాలు కృతజ్ఞత సర్పించుకుంటున్నాం నైనా ఈ ఉదయ కాలం నుంచి ప్రభుత్వ మళ్ళీ కాచి తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాలం నా ప్రభావ మీ స్వరం వెళ్ళినాగానే మీతో మిమ్మల్ని సంభాషించలాగిన ప్రభావ మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం అని మీకు మరోసారి చేస్తున్నారు తండ్రి మనుషులు తనుమల్ వాళ్ళ స్వార్థము ధనాపిస్తూడి ఓ ప్రభుత్వ తన్మలి కూడా తనుమని క్రమం లేకుండా జీవిస్తున్నారు ప్రభావ అక్రమం విస్తరించింది ప్రభా అనేకలో ప్రేమ చలారిపోయింది ప్రభావ అందుకు ప్రభావ మీరు మీరి సిద్ధపరుస్తున్నారు ప్రభావ యోగ సమాప్తి ముగింపుకి మేము చివర చేసినాం కాబట్టి ప్రభావ యొక్క తిరుమల మీరు అక్కడికి ఎంతో సమీపంగా ఉన్నాం ప్రభావ అంచులో ఉన్నాం దగ్గరలో ప్రభా కాబట్టి మమ్మల్ని అందరి సిద్ధపరిచి మహిమను అందమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా పరంగా బ్రదర్ సిస్టర్ల గురించి వారి కుటుంబాల గురించి మేము ప్రార్థిస్తున్నాం వారి బిల్ల గురించి మేము ప్రార్థిస్తున్నాం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దర్శించండి వారి అక్కర్లు కొరతలు తీర్చండి కుటుంబంలో శాంతి సమాధానం కలుగునగాక ఏసు క్రీస్తమం ఆర్థికంగా మెరుగుపరచండి ఏసు క్రీస్తునామన ప్రతి ఆటంకాన్ని కొట్టివేస్తున్నాం తండ్రి వి కంప్లీట్ హీలింగ్ అండ్ ప్రాస్పరిటీ అండ్ పీస్ ఇన్ టు లైఫ్ ఇన్ జీజస్ ప్రెషస్ ని ఇప్పుడు మీరే మహిమనందండి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఏ రీతిగా మినీతి సత్యాన్ని ప్రకటించాలా మమ్మల్ని తర్పిది చేయండి ఇప్పుడు అవ్వడ ముఖ్యంగా తండ్రి అనేకుల జన్మల మినీతి సత్యాన్ని మేము ప్రకటించాలా జాగ్రత్తగా పరిశీలించి ప్రకటించలేగా మీ ఆత్మీయ ప్రేరేపణ దయచేయండి మీ యొక్క ఆత్మీయ నడిపింపు తెయించండి ప్రభావ పర్షదాత్మ అభిషేకం నూతనంగా అందరికీ అనుగ్రహించండి తండ్రి గురుపారుల చేత ఆశ్రయించండి ప్రభావ ఆత్మ ఫలాల చేతను మనం ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా మీ యొక్క వాక్యాన్ని విశదీకరించాలని ఒక ఇది కేవలం మీ వలన తప్ప ఎవరు మాకు అనుగ్రహించారు ఈ లోకం అనుగ్రించేది ఇక్కడ లోకపు చదువులు అనుగ్రహించవులైనా ప్రభవ్ మీరే కనుకరించి సహాయపడమని ప్రార్థిస్తుంటండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేరుకొచ్చండి ప్రభావ సంతానం లేని సంతానం కలుగునుగాక ఏసు క్రీస్తు నామం ఆమె అలలియా ప్రభావ ఆర్థికంగా తమ్మలి వారి జీవితంలో అద్భుతాలు చేరుగునుగాక ఏసు మరి లోన్స్ క్యాన్సల్ అవ్వను కాక ఏసు క్రీస్తునామం ఓ ప్రతి అనారోగ్యం కొట్టి వైబడిన కాక ఏసు క్రీస్తునామంనా మీ యొక్క కృప వెంబడి కృపమా కనకరించండి మీరు మనిషిని సృష్టించుకున్నారు ప్రభావ వాడి హృదయంలో నివసించడం కోరుకున్నాయి కానీ సుదృష్ట శక్తులు ప్రభావ ఆ శరీరాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి తండ్రి అటువంటి దుఃఖ శక్తులకు మీకు దమని ప్రార్థిస్తున్నాం కాబట్టి అవును ప్రభావ వాటిని శిక్షించమని ప్రార్థిస్తున్నాం తంటే అవును ప్రభ మీరే మహిమ అందమని వాటి నుంచి మనం కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క గృప మెంబర్ కృప మాకు దాని గురించి నడిపించండి ఆర్థికంగా మెరుగుపరచండి బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రించి మమ్మల్ని మీరు ఆకటవలసిన పరుచుకొని వైరస్ బారిన పడియకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ థర్డ్ వేవ్ అంటున్నారు ప్రభా ఇది ఒకటే వేవ్ ప్రభావది కంటిన్యూ అవుతుంది మనుషులు తమ కల్పితాలతో ప్రభా మనుషులను మభ్య పెడతారు ప్రభా కానీ మీరు మాకు హెచ్చరించినారు మీ ఉగ్రత ఈ లోకంలో ఉన్నదనేసి కానీ ప్రభా ఉగ్రత నుంచి మమ్మల్ని కాచి కాపాడుకునేందుకు మీకు ఎంతో బంధనాలు కాబట్టి గొప్ప జనాన్ని తండ్రి ఏ రీతిగా మిసరైతే తీసుకురావాలన్నా మాకు జ్ఞానం అనుగురించి నడిపించి మమ్మల్ని అందరినీ మీరు ఆకర్వసత పరుచుకోండి మందిని ఆశ్రయించండి గొప్ప జన పట్ల చూపించమని ఏ స్వీకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరం గల దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములనైనా నా ప్రభా సర్వలోక సృష్టికర్త సర్వోన్నతుడా గొప్ప దేవ అయినా మహోన్నతుడానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ గడిచిన కాలం అంతా నైనా మమ్మల్ని కాచి ఈ దినం ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవల్యతలో ఉంచినావు ప్రభావ అయినా నీ వాక్యాన్ని ప్రభా మేము వినటకునైనా నీ నామాను బట్టి మేము కూడుకుంటకు ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగంలో నీకే కలుగునగా ఇసు రజాన తండ్రి ఘన ప్రభావ మధ్యాహ్న కాల వాక్యం ద్వారా మాట్లాడనారు ప్రభాన తండ్రి నా తండ్రి ఈ శరీర సంబంధమైన ప్రభావ ఏవైతే ఉన్నాయో ప్రభావ శరీర ఫలాలు ఉన్నాయో శరీర సంబంధమైన క్రియలు ఉన్నాయో ప్రభావ వాటన్నింటినీ మేము విడిచిపెట్టాలా ప్రభానా తండ్రి ఏ ఒక్కటి ప్రవాహ మా జీవితంలో మేము చోటు ఇవ్వడానికి వీయలేదు నా తండ్రి ఎందుకంటే ప్రవాహ అవన్నీ ప్రభావం మమ్మల్ని బలహీనపరుస్తాయి అవన్నీ ప్రభావ నీ యొక్క నిత్య జీవును స్వతంత్రించుకోకుండా చేస్తాయి ప్రభావ కాదు మమ్మల్ని మరణానికి ప్రభా నా తండ్రి మమ్మల్ని అగ్ని ఉన్నంలో పడవేస్తే ప్రభావ నా తండ్రి వాటి అన్నిటికి చాలా దూరంగా ఉండాలి ప్రభా నా తండ్రి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ గానే ప్రభా తండ్రి మేము వాటి మీద పాల్పడడానికి నా తండ్రి నా తండ్రి ఎటువంటి శరీర సంబంధమైన శరీర ఆశలకు నా తండ్రి వాటి మీద కూడా మేము వెళ్ళడానికి వీలదు ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా మేము ఆత్మల ఫలించాలా ప్రభా ఆత్మ ఫలాలు మేము పొందుకోవాలనైనా నా తండ్రి మేము ఫలించే వారమై మీరే సహాయం దాయచేయండి ప్రభావ శాంతి సమాధానం కలిగి ఉండాలా ప్రభావ ప్రతి ఒక్కరి ప్రేమ జాలి కలిగి ఉండాలా ప్రాభ నా తండ్రి మీ వాక్యాన్ని స్థిరపరిచే వారమై మీ వాక్యాన్ని పాటించే వారమై ఉండాలా ప్రభావ నా మీ వాక్యాన్ని ప్రకటించే వారమై ఉండాలా ప్రభావ నా తండ్రి మీరే సహాయం దయచేయండి ప్రభావ మేము బలహీనమే ప్రభావ మేము యోగ్యత లేని వారం మమ్మల్ని యోగ్యులుగా ఎంచిన ప్రభా నీకు ఆకలవరించి రక్తం కార్చిన ప్రభావ మమ్మల్ని యోగ్యం గాయించిన ప్రభావ నా తండ్రి మీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని మార్చిన ప్రభావనికి వేలాది వందనాలు తండ్రి అదే రీతిగా ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయన ఈ లోకంలో పడిపోకుండా ప్రభా నా తండ్రి నేను వచ్చే మేము నా తండ్రి జాగ్రత్తగా ఉండిలాగిన ప్రభావం మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభావ మీ ఆత్మ అభిషేకం దయచేడు ప్రభావ అందరికీ ఆయన నా తండ్రి నీ యొక్క స్వార్థ విషయం ఆ ప్రసవేదన కలిగి ఉండాలి ప్రభావ మేము నా తండ్రి ఈ రోజు నా మేము ప్రిపరేషన్ ఉన్నాం ప్రభా కానీ ఈ రోజు మేము ఏ స్థితిలో ఉన్నాము ముందు ముందు ఆ స్థితిలో ఉండడానికి వీల్లేదు ప్రభావం మేము వెళ్ళిపోవాలా ప్రభా నా తండ్రి ఎవరు కనిపించిన వాళ్ళకి స్వార్థ చెప్పాలా నా తండ్రి మీరు ఏదైతే మాకు బాధ్య భారం పెట్టినరో ఆ భారాన్ని మేము నా తండ్రి మేము మోయాలా నాయన మీరు అక్కడ వచ్చినప్పుడు ప్రభావ మేము మీకు ప్రియమైన వారిగా ఉండాలా ప్రభావ నా తండ్రి అటువంటి జీవన విధానం మాకు దయచేయండి ప్రభావ నా తండ్రి బాబా మేము ఇప్పటి ఎక్కడికి వెళ్ళలేదు నైనా ఎటువంటి శోధనలు మేము ఎదుర్కోలేదు ప్రభా నీ నామంలో ఏ శ్రమలు మేము ఎదుర్కోలేదు ప్రభావ నా తండ్రి యొక్క సువార్థల ప్రభావ కానీ వాటన్నింటికే మేము ఎదుర్కోవాలా ప్రభావ వాటన్నింటినీ మేము భరించగలగాల ప్రభావ అటువంటి శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇదిగ నా తండ్రి ఇక వైరస్ బాధితుల బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి నువ్వు గొప్ప దేవుడో నా తండ్రి ఎంతగానో కనికరం చూపించినవు ప్రభావ నా తండ్రి ఎన్నో తగ్గ ఎంతగానో కేసులు తగ్గిపోయినాయి ప్రభావ నీకే వందనాలు ప్రభావ ఆ తండ్రి ఇదొన్న ప్రభావ ఇంకొన్న ప్రభావ ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ మీరే సహాయం దయచేయండి ప్రభావ మీరు వారి పట్ల కనికరం చూపించండి స్వస్థపరచండి ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్క తీగుల నుంచి విడుదల దయచేయండి ప్రభావ నేను ప్రతి ఒక్కరిని మీరే స్వస్థపరచండి వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ అని ప్రభావ ఎవరైతే అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారో ప్రాణాంతకమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో ప్రభావ ప్రతి ఒక్కరిని దర్శించి వారందరినీ ప్రభావం స్వస్థ పరిచమని ప్రార్థన ప్రభావ ఇదిగో నా దేవ సర్వలోక సృష్టికర్తవు ప్రభా నువ్వునైనా మమ్మల్ని కాచి కాపాడే దేవుడు నీ ఉండగా నా తండ్రి ఇదో నా ప్రభావ ఈ లోకంలో నాయన స్వర్గాన్ని తయారు వెంట పడుతున్నారు ప్రభావ నా దేవ వాటి నా ప్రభా నా తండ్రి జనుల పట్ల పడడానికి వీలేదు ప్రభావ మీరే కనికరం చూపించండి తండ్రి ఆయన ఎటువంటి దుష్ప్రభావాలు ప్రభావాలు బాడీల్లో పనిచేయకుండా మీరే కనికరం చూపించండి వారందరినీ స్వస్థపరచండి ప్రభా వ్యాక్సిన్లో ప్రభా తండ్రి ఎటువంటి నెగిటివిటీ ఇంపాక్ట్ రాకుండా మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎందుకంటే ప్రభా ప్రతి ఒక్కరి రోజున దాని మీద వెంట దాన్ని వెనుకబడుతున్నారు ప్రభా తీసుకోవడానికి నా తండ్రి నా ప్రాభ కాబట్టి నేను వారందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే సహాయం దాయిచ్చేయండి కృప చూపించండి కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రాభ ఇదే నా తండ్రి మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బ్రదర్ని సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరి కుటుంబంలోనైనా మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభావ ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభావ అయినా వారికి నైనా మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభావ ఏ విషయంలో ప్రభావ తప్పుకోవడానికి వీళ్ళే ప్రభావ మీరైనా అపవాది చేతికొలు దొరికిపోవడానికి వీళ్ళేది ప్రభావ మీరేనైనా మీ ఆత్మత అభిషేకించి అయినా మీ యొక్క రాకడికే ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభావ వాళ్ళు సిద్ధపడాలి అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభావ అటువంటి జ్ఞానం మా అనుగ్రహించండి ప్రభావ అటువంటి అభిషేకం దయచేయండి ప్రభావ నా తండ్రి మేము ఒట్టిగా విను వారమై నా తండ్రి ఒట్టి మాటలు చెప్పుకునే వారమై కాకుండా ప్రభా నా తండ్రి ఆయన సంపూర్ణమైన విశ్వాసంలో ప్రాక్టీస్ చేసుకోవాలా తండ్రి ప్రకటించాలా అటువంటి జీవన విధానం మాకు దయచేసి నాయన నా తండ్రి మీ యొక్క రాకడికే మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఆయన ఈ మహిమ ఈ మధ్యాహ్న సమయంలో మాతో మాట్లాడి ఈ మీటింగ్ అంతట్లో మీరే మహిమను అందినారు కాబట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి తం బ్రాహ్మణులు ఇవ్వాలి కాపాడిచ్చిన శ్రతం ఇద్దరు మంచి మంది చూడలేకుండా మాకు సజ్జడు పెట్టిన ఆధిమాని శ్రోతం ఏసప్రభ అనాది శ్రోతం నీతి రాజ్య స్వార్థమే ప్రకటించాలేసప్రభ ఆత్మల భారం కలియని ప్రార్థన తెచ్చని అలలి ఆత్మ ఫలాలు తెచ్చని ఎట ప్రకటించా మీ నడిపి తెచ్చని పది పది నీలో ప్రభా లేఖను పరించాలా కూర్చోవాలా అలలి అనాదివానికి శ్రతం ఆత్మధార నడిపించబడాలా సర్వస్వద్ధం పోవాలా మీరు కర్రయించండి నా ప్రభానికి పొందాలి ఈశ్వ్రభ ఈ దినం ప్రభా మీ మద్దతుని మీరు సాయం చేసిన ఈశ్వ్రభానికి శోధం చేస్తున్నాం ఈశ్వ్రభ నా దీవో మా ప్రజలు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభానికి పొందాలి ఆ ప్రజలు నీ బిడ్డలే కనుక వైరస్ పడినని స్వచ్ఛపరచండి వైరస్ ని గద్దించండి అలలియ వాళ్ళ పాపను క్షమించి ప్రభా స్వత్సపరిచి సంవత్సరం మీరు దర్శించి మీరు మాట్లాడి వాళ్ళకి ప్రభా అలలియ నాది రక్షణ నడిపించండి స్వార్థ అందించండి నాది వా డాక్టర్ ముట్టని తాకండి జ్ఞానం చేయి తని కఠినం ఆత్మ తెలుగు వాళ్ళు మన రక్షణ పొందారా మీరే కానీ నర్స్ బాహుభావి ముట్టని తాకండి అలలియా వాళ్ళ రక్షణ పొందాలా జ్ఞానం చే తలేచని నా దేవానికి సొంతం ఈ రక్షణ స్వార్థ అనేకలు పోవాలి సుప్రభ మీరే సాధించండి నా దివానికి వ్యాక్సిన్ నుంచి మొరబెడుతున్న సుప్రభ ఆ వ్యాక్సిన్లో ఏ శ్రతానికి పోసింది ఎవరికి సైడ్ రాకుండా ఎవరికి హానించకుండా అలాగే నాది ఎవరివి మరణించుకుంటా అందరూ రక్షణ పొందాలా వాళ్ళ జ్ఞానం దండి వ్యాక్సిన్లో రత్ పైస దండి దాని ద్వారా ఎక్కి రాకుండా ప్రజలు మీకు కృపద కాపాడమని ప్రార్థించం వచ్చింది వైరస్ ప్రభావ ఆ చిన్నపిల్లలు మట్టి తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయించండి ఆ పిల్లల మీకోసం భవిష్యత్తు జీవించండి గొప్ప సేవుకులు కావాలా ఆ వైరస్ని గద్దించి విడిపించి చిన్నపిల్లలు స్వచ్ఛపరచని నా దీవానికి శ్రోతం చేసాం అలలియా ఎక్కడ చేసే ప్రభా అలలియా బయక నుండి రాకడంత దగ్గర ఉంది సమీపం యశ్వభ నా దీవానికి సోదం చేశాం అలలియా నాది రాజ్య స్వార్థ అందరికీ పోవాలి ప్రభా నా దీవానికి సోదం అలలియా నా దీవానికి స్వార్థులు కైదేశ్రభ అలలియా మెయిన్ మార్గం చూపించి అలలియా ప్రభాన్ని తలముదేసి మీరు మాట్లాడాలి యేశప్రభ ఇంకా తెలియచని బయలుపరచని నా ప్రభావానికి పొందాలి అలలియా రాజనీతి ముట్టం తాకండి జ్ఞానం దేతలేచని ఎట్లా ప్రాణపాలన చేయాలో వాళ్ళకి చేయండి నా ప్రభావాన్ని శృతం చేస్తాం మా ఇంత ప్రియులు ప్రభావం నిద్రిస్తున్నారు వాళ్ళ మీ జ్ఞాపకం చేసుకొని తిరిగి వెలిగించండి పరిశుధాత్మని బలం తొనిపి కనికరించండి హృదయాన్ని మీరు కట్టించండి పరిశుధాత్మని దుఃఖం తొలగి ఉల్లాస అవసరం జరిపే చేయండి వాళ్ళ మీకోసం కోసం సేవ చేసి సాధించండి ప్రతి కాంగ్రెస్ ప్రతి సంఘం ప్రభాన్ని నీ యొక్క అపశులబుధం సాధించండి నా దివా కనికని క్షమించండి నా దివా నితం కలవరిశులు చెప్పిన ఆ ప్రేమ కనికరించండి వాళ్ళ హృదయాన్ని మీరు ప్రభావాలి వెలిగించండి సో అలడిగా ఏదైనా విశ్వాసంలో సొలిగిపోయిన విశ్వాసం కలిగించేయండి నా దీవానికి సొంతం మీరు ఖాళించండి అలకే మీ తాకండి పల్లె జ్ఞానది తెలియచండి మీ వాడుకొని చిన్న పిల్లలతో పిల్లలతో సహా అన్న సేవ చేయాలి మీరే సహాయండి నా దీవానికి సుతం చేసాం అన్న ముట్టం తాకండి ఇంకా లోతు నడిపించి గోడ రాస తీని పరిశుద్ధాత్మ నింపల్ని బలం తుంపి ఆరోగ్యం దొంగ తోడండి అగ్ని బంధించండి అలడియా దయ్యాన్ని కాల్చి నా దీవానికి సుతం అక్క మొట్టం తాకీ సేవలో బలంగా వాడుకొని పరిశుద్ధ ఆత్మకు నుంచి బలంతో జ్ఞానం తినిపి అక్కకు ఇంకా సత్యాన్ని తెలియవేసి గూడ తెలివేచ్చని ఇంకా సేవలో వాడుకొని పిల్లలు మొట్ట ఈ పల్లె జ్ఞానం తెలియచని వాళ్ళ చెట్టు అగ్నికరించి చూడండి వాళ్ళ ఫ్యూచర్చని వాళ్ళ భవిష్యత్తు జీవించండి వాళ్ళు నీ అన్న బంధువులు ఎంతోమంది వాళ్ళు తాకండి పరిశుద్ధ జ్ఞానం తెలిపి మీ దర్శించి మాట్లాడి నీ కోసం రోష పూజకు సేవ చేసి సాధించని చక్రబెద్ది ఉంటాను తాకళ్ళి పల్లె జ్ఞానం తెలియచని ఆయన దగ్గర ని చిత్తాన్ని పలాన్ని నెరవేర్చుకొని అప్పుడే ఆ ప్రాంతం అంతా కలిదీ పని చేయండి తన భార్య మొట్టి పలు జ్ఞానం తెలియచండి సంతానం కలిగి తన డైరీ ముట్టి తాకి జ్ఞానం తన బంధుడువి ఎవరి రక్షణ పొంద రక్షణ పొందాలా నా వాట్సాప్ లో ఎంతో పిలిచే ఆ అనరోగలు వాళ్ళవి స్వసపరిచి వాళ్ళవి జ్ఞానం తెచ్చని వాళ్ళవి రక్షణ తెచ్చని ప్రభా మీరే సాధించండి అలాగే మన తాకి వేసుకునే వాషన్ పొందాలా అలాగే సరూల్స్ ఇస్తారు వాళ్ళ బంధువులంతా ప్రభా మీ మన ప్రభుత్వ ఏసు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనక ఆమెది ఎదర్ సిస్టర్స్ అందరికీ